సో ఈ విధంగా నేను జపదోచుకున్నది ఇవన్నీ చెప్పడం కూడా కష్టమే భాష చాలు భావము భాష రెండు కూడా సతమతమవుతూ ఉంటాయి లేదు లేదా నేను చెప్పదోచుకున్నది ఏమిటంటే మీరు సినిమా తర మీద ఒక బొమ్మ చూసుకున్నారు మీరు చూసేది బొమ్మ టూ డైమెన్షన్ అండి రెండు డైమెన్షన్సే ఉంటాయి అక్కడ దానికి జ ఉండదు కానీ మీకు ఎలా కనబడుతుంది డెత్ ఉన్నట్టుగా కనుక ఇక అక్కడ చూస్తున్నది మా దగ్గర మనం చూసినప్పుడు మహానటి సాధిత్రి అన్నట్టుగా కనుక అక్కడ మహానటి సాధించినట్టు ఏమి లేదు అక్కడ ఏమున్నది ఓ గీతం ఉన్నాయి ఒక అవుట్లైన్ చేసింది ఒక అవుట్లైన్ తర్వాత అక్కడ వాడు హీరో కనబడతాడు వాడు కొత్త ఫ్యాషన్ షర్త్ తొడుక్కున్నాడు అని వీలనుకుంటాడు పడే కొత్త అక్కడ ఏమీ లేవు కొత్త ఫ్యాషన్ ఉండదు షర్త్ అక్కడ ఉంటే అవుట్లైన్ ఉండదు వీటి అనార్థా అక్కడ డెప్త్ ఉండదు వీడు ఈమెను ప్రేమిస్తున్నాడు అని వీలు అనుకుంటాడు అక్కడ అలాంటివి ఏమి లేవు అక్కడ సినిమా తరమైన ఏది దేన్ని ప్రేమిస్తుందని అక్కడ ఉంటే అవుట్లైన్ ఉంది ఈ అవుట్లైన్ అవుట్లైన్ ప్రేమిస్తోంది అవుట్లైన్ అవుట్లైన్ ప్రేమిస్తుందండి ఇలా ఓ గీత గీసి ఇలా ఓ గీత గీస్తే ఈ గీత వెళ్ళి ఆ గీతను ప్రేమిస్తుందా ఏమన్న మాటది ఇదంతా కలచెక్క వ్యవహారం తప్ప ఇంట్లో వాస్తవికత ఏమీ గలదు ఏమీ లేదు జగత్తుంది విద్యార్థిగా వ్యక్తి చేస్తాడు ఒక మహాత్మని చెప్పాడు నేను నేను ఆశ్చర్యపోయాను అబ్బో చాలా గొప్పగా చెప్పాడు ఆయన కానీ మరి ఆయన గొప్పగా చెప్పాడు తెలియాలంటే మన మనస్సు కూడా ఒక వికసి ఉండాలి లేకపోతే గొప్పగా చెప్పాడు నేను తెలుస్తుంది ఆయన ఏమున్నాడు అంటే ఒకడు ఉన్నాడు ఓ చూశాడు చూస్తూనే ఐ లవ్ యూ అన్నాడు అంటే ఆ చూడగానే లవ్ చూస్తున్నాడంటే లవ్ ఎట్ ఫస్ట్ సైజ్ పెడతాం అంటే అలా మొదటి చూపులోనే ప్రేమ ఓకే ఆ ప్రేమని ప్రతిరోజు ఆ చూస్తూ ఉండడం వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ ఉండడం అదో కొంతకాలం అయిపోయింది ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటైంది ఇప్పుడు ఫియాన్సే అయింది ఫియాన్సే అంటారు అయింది ఆ తర్వాత పెళ్లి ముహూర్తం పెళ్లి అయింది ఇప్పుడు ఏమైంది ఆమె భారీగా అయింది ఆ తర్వాత కొంతకాలానికి వీడితే ఆవిడికి పొరపక్షాలు వచ్చి కోర్టు వీడిపోయాడు ఆవిడికి పోయిందో ఆవిడికి పోహం చేస్తూ ఉంటాం ఆవిడ పొహం చేసి చూస్తుంటే వీడికి వస్తుంది సరే ఆవిడికి నచ్చింది చూసింది వీడికి వసూడు మరి సంసారం ఏంటో సరే కోర్టులో ఆ జడ్జి గారు అలా మీరు కలుసుకుంటారా విడుకుంటారు మీరు భార్య భర్త కాదని ఒక సర్థకం పెట్టి ఒక ఆయుధం మొహమ్మో అని భావిస్తారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఫస్ట్ టైం వీడు చూసినప్పుడు మీరు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అలాగే అలాగే డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు కానీ మధ్యలో ఈ నడిచిన నాటకం కూడా ఏ నాటకం అది ఫస్ట్ సైడ్ Engagement, fiancée, marriage, dear wife, hating her, and finally divorce. In ādakavanta kura, manasuyukkan, nata natappa, manasuyukkan, chala namutappa, that lo vāstavikata yemi ni ledhu, hara nata nata nata. Sāna mani java kishmi, adanta vāstava mani kishmi, adanta sakya mani kishmi. జగత్తు కేవలము స్వప్నము మాట్లాడు సో దాని ఏమీ సత్యము లేదు ఒకప్పుడు నేను జగత్కేసి చూసి భయముతో జగినప్పుడు అది సత్యము కాదు నేను జగత్ చేసి చూసి ఉత్సాహంతో నవ్వినప్పుడు కూడా అది సత్యము కాదు సో కాబట్టి జగత్తు సత్యపు కాదు దీనికి సుఖార్థం చేశారు ఇప్పుడు ఈ వ్యక్తి కోన ఒక వ్యాధి గలదు ఆ వ్యాధి గలవాడికి వాడు కుచ్చులో కూర్చున్నంతసేపు బానే ఉంటాడు లేచి నిలబడిన వెంటనే చుట్టూ ఉన్న ప్రపంచము అలా చక్కర్లు కొడుతున్నట్టు అనిపిస్తుంది అంటే హాలు ఆ రోడ్డు ఆ కార్లు ఆ జనం వీళ్ళందరూ అలాగ సక్తుల్లో ఏదో రంగు రాష్ట్రం తిరిగినట్టుగా అలా తిరుగుతున్నట్టు అలా కనపడుతుంది ఇప్పుడు అలా జరగరా ఎవరు తిరుగుతున్నారా జగత్ తిరుగుతోందా వీడి తల తిరుగుతోందా ఏవన్నీ జరగరా తిరుగుతున్నాయా మరి ఏం తిరుగుతోంది వీటి తల లోపల తల తిరుగుతోంది దానికి తల తిరగడం ఉంట వాడి తల తిరుగుతోంది నాకు తల తిరుగుతున్నట్లుంది తల తిరుగుతున్నప్పుడు ఇప్పుడు విమానంలో కూర్చుని ఉండగా తల తిరిగి తల తిరిగిందనుకోండి అప్పుడు ఏమవుతుంది విమానం అంతా ఇలా జరిగేలా తెచ్చుతున్నట్టు వాళ్ళందరూ తిరుగుతున్నట్టు అనుకో అలాగే మీ మనస్సు చేయిస్తుంటే బయట జగత్తంతా ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తుంది ఇది ఈ జగత్తు సత్యంలో కదా చాలా తిరుగుడు లోకంలో అంతకంటే చాలా తిరుగుతు లోకం గల వాడి జగత్తంతా తిరుగుతున్నట్లు గడవనిగా అదేమీ తిరుగుటలేదు వాడి తల దిగుతోంది అలాగే ఈ జగత్తంతా ఈ విధంగా సాగిపోతుందని మనకు అక్కడ సాగిపోయింది ఏమీ లేదు కేవలము మనస్సు యొక్క చలనము తప్ప వేరే ఏమీ లేదు మనస్సు యొక్క చలనము నాకే జగత్తు వస్తే తర్వాత మీకు జగత్త దేవుడు దర్శనాన్ని కారణకార్య సంబంధమే జగత్తు ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ అంట అంటే నేను చదువుతున్నాను కలుపు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తున్నాను కలుపు డబ్బు వచ్చింది డబ్బు డబ్బు సంపాదించారు కవిత వీళ్ళని పెళ్ళాడాను తాము కాబట్టి ఈమె నా భార్య వీరిని కన్నాను కాబట్టి మీరు నా కొడుకు అని ఇలాగా ఈ కారణకార్య భావాలు పెట్టి ఉంటాయి కాజ్ ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ ఈ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ సజ్జనవుతుంది వాస్తవంలో అదొక ప్రవాహ రూపంగా ఘటనలు ఘటిల్లుడయ్యే తప్ప దాంట్లో కాసెక్ రిలేషన్షిప్ మనస్సు యొక్క కల్పన మార్పు ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి ఒక దృశ్యం కలుగు ఆ దృశ్యంలో ఆమె ప్రసభ ప్రసభ సమయము మీరు బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆమె ప్రసవిస్తుంది పోరాడి తె అని అరుస్తాడు అంటే వాళ్ళని పోరాడుకుంటాడు అది ఒక సీన్ అదే అదే విధంగా ఒక చిన్న గ్యాప్ కూడా ఉంటుంది ఆ సీన్ మార్చినప్పుడు గ్యాప్ వస్తుంది తెర మీద గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చి మళ్ళీ తర్వాత సీన్లో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం అంతకుముందు జరిగిన ఘటన కారణము తర్వాత జరిగిన ఘటన కార్యము అనుకుంటాం తెర మీద అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు అలా జరిగితే అలా జరుగుతాయి ఇప్పుడు ఇలా జరుగుతున్నది అని కారణకార్య భావాన్ని మనం కలుపుకుంటాం మన మనస్సులో ఇప్పుడు చూడండి సినిమా ధర మీద కనుక కారణం చేశ్యముల మధ్య కారణకార్య భావము యథార్థముగా ఉన్నదియా లేక ఆ దృశ్యములు నచ్చే మనస్సు వాటి మధ్యన కారణకార్య భావమును కల్పించుకున్నదియా అని మీరు ప్రశ్నించుకుంటే సమాధానము స్పష్ట అక్కడ సినిమా తన మీద ఉండే విషయాలలో కారణకార్య భావం ఏమీ ఉండదు ఈ మనస్సులో కల్పించుకున్నది తప్ప వేరే ఏమీ లేదు కాబట్టి ఎప్పుడైతే కారణకార్య భావము కల్పితము ఆ టైం సెన్స్ ఫిక్స్ అయి ఉండడం చేతనే ఈ కారణకార్య భావము మనకి అనుభవానికి వస్తోంది టైం అని తెలుసుకుని టైం స్టేట్ లో ఉన్నట్లయితే కారణకార్య భావము అనుభవానికి రానే రాదు కనుక కారణకార్య భావము కలుపుతము అని తెలుసుకున్నప్పుడు ఎవరికూ ఒక స్వప్నము అని కష్టము కాదు చూడండి ఏది జరిగినా ఒక రంగ స్థలముపై జరుగుతున్నది ఇది మీరు బాగా మనసులో పెట్టుకోండి షేక్స్పియర్ అంటాడు అదే మాట నాకు ఆ మాటలు గుర్తులేవు గొప్పగా అంటాడు వాళ్ళకి ఖాళీ దాస్త ఈ మాట అన్నామనుకోండి మన ఫ్రెండ్స్ ఇష్టం అనమాట వాళ్ళు ఏమంటారో చూసినా మీరు యాంటై హిందూ అంటారు మీతో హిందూ ఏముంది ఇంట్లో హిందూ హిందూ క్రిస్టియన్ అలా పాయింట్ అంటే ఏమన్నా నేనేమన్నా వాల్మీకి కాళిదాసే నో షేస్ కియర్ అని నేను అన్నా నేను అలా అనలే ఐ కెనాట్ బి టచ్ అయిపోతలే వాల్మీకి కాళిదాసు షెస్ మహాకవు అయితే ఇంకా లేదా ఇంకా ఉన్నారు ఇంకా ముళ్ళకోడు వెంకటమణ మంచి కవు నేను అందరు మాత్రం సామాన్యుడ గొప్ప అవును ఇద్దరి కల ఆ ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది ఆ కాలం అలా ప్రవహిస్తూ ఉంటుంది విశాలమైన వృద్ధి అవలోహులు తిప్పారు మహా కాలోహ్యయం నిరవధి విపులాచ వృత్తి ఉత్పత్తి మమకు కోటి సమానధ అని అన్నదా భావభూత అన్నాడు నేను చాలా గొప్పవాణ్ణి మహాకవిని అయితే మహాకవితో నాతోటే ఆగిపోదు నాతో సమానమైన కవి పుట్టుకొస్తాడు భవిష్యత్తులో ఎందుకంటే కాలము నాతో ఆగిపోదు ఇంకా కాలం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ పృథివీ చాలా విశాలమైనది ఎక్కడో ఒక చోట ఎవడో మహాకళి అలా పుట్టుకొస్తాడు అని అంటారు సరే కానివ్వండి ఈ జగత్తులో ఈ జగత్తు ఈ ప్రపంచము ఒక స్టేజ్ ఒక రంగస్థలం అని మీరు కనుక బాగా బుద్ధి దాని బాగా వృద్ధి తెచ్చుకోగలిగితే ఈ జరిగే ఘటనలన్నీ కూడా రంగస్థలం మీద జరుగుతున్న ఘటనలే తప్ప వాస్తవములు కావు ఇప్పుడు తల్లి కొడుకు ప్రేమించుకున్నారనుకోండి తల్లి కొడుకు ప్రేమగా మాట్లాడుకున్నారనుకోండి రంగస్థలం ఒక దృశ్యము వాళ్ళిద్దరూ హృదట మాట్లాడుకున్నారనుకోండి రంగస్థలంపై మరి ఒక దృశ్యము ఆయన విజయన్ వారికి ఆసనం ఎత్తుకుంటున్నారు వృత్తిలో కూర్చున్నాడు స్వాగతం మీ పేరు అది తెలియదు పర్వాలేదు పేరుదే ఉంది వాటి నే నేమ్ సెక్స్టీ అంటే పేరుదే ఉంది తత్వం ముఖ్యంగా పేరుదే ఉంది ఆయన సాక్షాత్ వశిష్ఠుడా వామదేవుడా అన్నట్టుగా ఉన్నారు అది ముఖ్యం పేరు ఇక్కడ ఎలాంటి వచ్చా మీ మీ పరి చెప్పండి సన్నిధానం దీక్షిస్తున్నారా సన్నిధానం సూర్యనారాయణ మూర్తిగా ఉన్నాను కదా ఆయన నేను ఎదుగు ఆయన దగ్గర నేను ఆపలేదు అన్న పాఠం కూడా పెరుగుతారు సన్నిధానం దీక్షిస్తున్నారు సన్నిధానం సుభాలు ఏం చేస్తూ ఉంటారు మరి ఇక్కడికి రావాలి కనిపించింది ఘన ఏమన్నా నిర్చిలో ఉండదా గా ఆసనం మీద కూర్చుంటాను కుర్చీలో కూర్చుంటాను మీరు కుర్చీ ఉంది మీకు కావాలి అక్కడే ఉంది మీరు ఘనపరస పెట్టి ఇక్కడ ఉండే శ్రోతలను అలరింపజేస్తారా మీకే ఇబ్బంది వెళ్ళి కూర్చీలో కూర్చోండి ఖాళీగా కుర్చీ సెంటర్ లో వేసుకుని కూర్చోండి మీరే ఏదో ఘనపరస సెలెక్ట్ చేసుకోండి మిమ్మల్ని పరీక్ష చేయాలనేంత ఉత్సాహం నాకు లేదు నా అభిప్రాయం అని కూడా కాదు మీరే కొంచెం మనస్సుకి ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఇదో అన్నే డిస్ట్రీంటే డిస్ట్రీత్వం రెండో అనుమాటము అలా వినిపిరి కాదు లేకపోతే మాస్క్ కాదు వస్తు ఆరువాన్ని ఆ మనసు కానీ ఏదో ఒక మనసు కరెక్ట్ చేసుకుని ఘన వినిపిస్తుంది మైకు లో ఇలా కదా ఆ కుర్చీ విశివే మైక్ లో చెప్తారు మైక్ ఇదిగో ఈ మైక్ ముందు మీకు కుర్చీ వేస్తారు అయా ఘన వినండి మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు లభిస్తుంది లభించకపోతుంది ఇప్పుడు కూర్చోండి ఆయనకి మైక్ అక్కర్లేదు అయినా మన కోసం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 प्रदान बिददानम किरदानम प्रदानक प्रदान किरदानम देवा देवा बिददानम प्रदानक प्रदान किरदानम देवा किरदानम देवा देवा किरदानम किरदानम देवा किरदानम देवा किरदानम किरदानम देवा किरदानम किरदानम देवा किरदानम किरदानम देवा किरदानम किरदानम देवा किरदानम అలాగే చా బాధకు నేను हिमवार येहि जेहि पिपारु पार हेहि सेवां देवान हेहि पिपारु पार हेहि सेवां देवान हेहि सेवां देवान येहि जेहि सेवां वोदहि वोदहि सेवां येहि जेहि सेवां वोदहि सेवां वोदहि हि सेवां देवान देवान वोदहि कल्पजाति कल्पजा आतिहि सेवां देवान वोदहि कल्पजाति वोदहि कल्पजाति कल्पजा आतिहि कल्पजाति वोदहि कल्पजाति कल्पजा आतिहि చాలా చాలా అద్భుతంగా తీసుకుంటా చిన్న అనుభవా చాలా బాగుంటుంది ఆయన చెప్పిన మంత్రము సుస్వరంగా వేదము సుస్వలంగా ఇదో నారాయణ వారిని పుష్పమాలంకృతము చేయాలి నాదే అయిందండి నా పుష్పం వాళ్ళన్నీ అయ్యాయి ఇది మీదే ఇదిగో నా సంకీతం పిమితావ మృనజ్ జి మాగిత్ కిదగాం వృకది ఐస్గి, మేలృదాన్ినే ఼ాటి పెస్ర్ నదాద Dios glimpse cash. essential burnout ifaya거야 prayers for 75% em humility 겁니다 nu alsnym i type ONE, Ari grootు give the I am rah dream. Daiestic one. termin, TI Am CN,orbata, Vhält одり for 7% o rozum. మణిదేవాణమాయ్యాణిందూర్ణేరాని పురోతీర అక్షరమలంబ్రతవలః తారడం తారవోభా పరివారత్వం ప్రత్యిచోయంతు నిగతస్సేంసః అని భావ ప్రదేశః నామః శోన తేషక దేవం బేవార బ్రోనాదకారుది దేవయే దేవస్తునో భావప్రస్పద సేవా పాణం పరిదమానిత్య స్థానో భోజితానో పైను సుపరేమోదోస్తు నాజే భోజనః సనత జయనీ హర్యశ్చమ జయప్రానో భోజనః మతవాదాః ఏర సమత్రావ దేవః చింతా బహుపాసితా వితం మీకెందుకారం చేస్తే మీకు అభ్యంతరం ఏం లేదుగా నేను పోదు వాళ్ళందరూ అభివృద్ధి ఇష్టపడ్డారు చిన్న సత్కారం పెద్ద విషయంలో ఉంటాడు మీరు సాధనం నేనెప్పటి నుంచో రెండే వాక్యాలకి ఘన వినాలని అనుకున్నాను రెండే వాక్యాలు అది ముసష్టి బృహత్ ఈ రెండు వాక్యాలకి ఘన వినాలనుకున్నారు మధురంరేనం నరేత్ మధర్ మధురే కృద్భవ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 అసంతటి భారత సమస్య అసత్యా గోజా గోజా యమంద భారత అోజా గోజా ప్రజా గోజా అభ్యా గోజా గోజా గోజా గోజా గోజా ఈ కుర్చీ అక్కడే మళ్ళీ వారి వారు చూసే కూర్చోవాలండి కూర్చో వేదాంతాన్ని అధ్యయనం చేయడం కళ గొప్ప విషయం వేద మంత్రాలు తెలుసుకున్న వాళ్ళకి ఆ కళలో ఉన్న వైశిష్ట వస్తుంది మామూలుగా వేదవంత్రం యొక్క పరిచయం లేని వాళ్ళకి ఘనంటే ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది తప్ప దాంట్లో ఉండే లోతులు బాగా అనుభవానికి రావు మంత్రం బాగా దివసం వాళ్ళకి అనుభవానికి వస్తాం ఈ హుంశుచిషత్ అనే మంత్రము సూర్య భగవాన్ నుండి ప్రాప్తి హంస అంటే సూర్యునికి హంతే అజ్ఞానం హంస హంస సూర్యుడు హబుసిషత్ శుచి ఉంది కాబట్టి షా ఉంటుంది అంటే శుచి అంటే అంతరిక్ష అంత పవిత్రమైన ప్రదేశము ఆయన విరాబీలుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి శుచిషత్ అంటే అంతరిక్ష సత్ అంతరిక్షమునందు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ మంత్రం చాలా పవిత్రమైన మంత్రం సూర్జీని రోజు ప్రాప్తించే సమయంలో చెప్పేటువంటి మంత్రం ఇది సంహితలో కృష్ణేజు అనేది సంహితలో నాలుగో అష్టంలో ఎక్కడో మధ్యలో ఉంటారంట సో వారు చాలా ఎక్కడ ఉంటారు తమరు ఎలా వచ్చారు అక్కడ మళ్ళీ ఎలాగే ఉంటారు వెరీ నైస్ కాబట్టి జగత్తు అనేది అది ఒక ఔట్లైన్ మాత్రమే ఈ మేడ్ ఇట్ లుక్ ఓన్లీ దట్ మచ్ ఇది నథింగ్ మోర్ ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఓన్లీ దట్ మచ్ంది ఓన్లీ దట్ మచ్ మీరేమంటారు బ్రాహ్మణ సో మెనీ థింగ్స్ ఎత్తి క్షత్రియ అంటారు తర్వాత ఇండియన్ యూరోపియన్ అమెరికన్ అనేదో పేరు పెడతారు అందరితో తాటకుండా వాడు భర్త ఆమె భార్య వాడు అని అలా పేరు అక్కడ ఒక అవుట్లైన్ ఉంటుంది మీరు తీసేది ఒక అవుట్లైన్ మాత్రమే ఎలా అయితే సినిమాలో అవుట్ లైన్ చూసి దానికి ఎవరేవో పేర్లను పెట్టుకునేందుకు పోతారో అలాగే జీవితంలో కూడా ఒక అవుట్లైన్ చూసి ఆ ఔట్లైన్ కి ఎవరేవో చెలవలు పొలము కల్పించుకుంటూ పోతారు దాంతో ఏమవుతుంది ఇది కల్పించినటువంటి వీటి రాముఖ్య పెళ్ళి పెరిగి జగత్తు సత్యం అనే ఆయన చూస్తుంది వాస్తవంలో జగత్తు సత్యం సత్యము కాదు సత్యం ఎందుకంటే ఏ ప్రకాశములో జగత్తుని దర్శిస్తున్నారో ఆ ప్రకాశమే సత్యం జగత్ సత్యము కాదు తర్వాత ఇంట్లో ఇప్పుడు రహస్యం కలదు ఏ జగత్తు సత్యమని కనిపిస్తుందో ఆ మేరకు మీరు సంసారబద్ధులై ఉన్నారు సంసారబద్ధం బంధంలో ఉన్నవాడికి మాత్రమే జగత్తు సత్యం ఇప్పుడు మామూలుగా మనం విస్తూ ఉన్నాం వింటూ ఉండే సంసారంలో బాధలు పెరిగిపోయాయి భార్య మాట వినలేదు కొడుకులు వాళ్ళు చెప్పిన మాట వినలేదు వాళ్ళు దేశపెడుతున్నారు ఆస్తిలో అట అడుగుతున్నారు అని లేకపోతే ఈ ఆస్తిని వాళ్ళు ఎక్కువ మొదలుపోతున్నారు ఎక్కడ ముందుకెళ్లాల్సిన వాళ్ళు ఎక్కడన్నారా వాళ్ళు లాగేసుకున్నాడు బంగారం కూడా ఎక్కువ వాయిచ్చేస్తున్నాడు అని ఈ రకంగా వాడు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసిన వాడు చాలా లోతుగా సంసారంలో బొద్ధుడే అర్థం అంతే అర్థం నాకు వాడు చెప్పినంత వారి మనసు యొక్క కల్పన తప్ప ఎందుకంటే ఊర్ని ఎవరు పరికెళ్ళేది కాదు యాక్టివెట్టేది కాదు బంగారం నెత్తి కొట్టుకోవాలి బంగారం ఏం గట్టిగా కొట్టుకుంటే దెబ్బకూడదు ఇప్పుడు ఈ నగలు చేస్తారు దుసారా నెక్లెస్ మొదలైన నగలు అది కనుక పాలిష్ చేయకుండా మెల్ల వేసుకుంటే మీకు మెడత్తా రక్తం వస్తుంది అది లోహము షేర్ పెట్ చేసుకుంటారా అది గుచ్చుకుందంటే రక్తం వస్తుంది మంటం దాన్ని వాళ్ళు బాగా పాలిష్ చేసి ఇస్తారు పాలిష్ చేసిస్తే వేసుకుంటే గుచ్చుకోదు లేకపోతే అది గుచ్చుకుని మీకు హెల్సరను కూడా కలిగిస్తుంది సో వాట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ అ పీస్ ఆఫ్ మెటల్ హ్యాంగింగ్ ఇన్ ది నెక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ నథింగ్ మోర్ టు ఇట్ కానీ మనకేమనిపిస్తుంది ఆభరణము ఇత్యాదిగా మనం దాన్ని భావన చేస్తాం మీరు ఏ మేరకు దాన్ని అలా భావన చేసుకుంటూ పోతారో ఆ భావన మూలంగా అది సత్యం అనిపిస్తుంది చెప్పాలి వీరి భావనలన్నిటినీ తీసేసి జస్ట్ వాట్ యు ఆర్ లుకింగ్ అట్ నీకు కనబడుతున్నది ఏమిటి అంతే అంతకు మించి దాని మీద నువ్వు అధ్యాయపం ఏమి చేయవద్దు ఎంత కనబడుతోందో అదికే స్వీకరించు నీకు జగత్తు సత్యము కాదని అలవోకగా తెలుసుకో జగత్తు సత్యమని భరించిన వాడు సంసార బంల్లో ఉన్నాడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత దీంట్లో ఇంకో జరిగిన ఉండదు జగత్తు బాగుండలేదు తప్పుగా ఉన్నది దీంట్లో మార్పు అవసరము అని చాలా మంది అనుకుంటారు మౌరాణికులు ఏమని చెప్తారంటే ఇది కలియుగము అప్పుడు కొత్త యుగం అని చెప్తారు ఈ కలియుగం బాగుండదు ఇంట్లో ధర్మం తగ్గిపోయింది అప్పుడు ధర్మం చాలా ఎక్కువ ఉండేది అని చెప్తారు ఈ విధంగా అన్నీ ఇంటి ముందుకు పోయేటప్పటికి మీకు ఏమనిపిస్తుంది జగత్తు సత్యం అనేటువంటి ఒక విశ్వాసంతో అనే భ్రమం వాస్తవంలో యుగం ఏదైనా ధర్మము అధర్మము ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ ఉంటాయి యుగంలోనూ ధర్మము ఎక్కువ అధర్మము తక్కువ అలా ఏ అయితే కథలో మీకు అలా చెప్తారు నేను ఏదో ఇంకో డైలక్షన్ లోకి వెళ్ళాను బట్ ద పాయింట్ ఈజ్ జగత్తు బాగుండలేదు దీంట్లో మార్పులు చేర్పులు ఆవశ్యకము దీనికి రిఫారం తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నంత సేపు మీకు జగత్తు సత్యమనే భ్రమ అలాగే నిలిచి ఉంటుంది జగత్తు బాగుండలేదు అన్నది కాదు యథార్థం మరి యథార్థం ఎప్పుడు తెలిసినా ాగుండలేదు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్ ఎప్పుడైతే నీ థింకింగ్ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నదో అప్పుడు నేను జగత్తు సత్యం పైగా అది బాగుండలేదనిపించుట దాంట్లో రిఫార్మ్ ఆవశ్యకమనిపించుట ఇవన్నీ కూడా నీ మనస్సు యొక్క దోషములు తప్ప జగత్తు యొక్క సత్యత్వమును నిలబెట్టేవి కావు అచేతనే జగత్తు ఉండాల్సిన విధంగా లేదు అనుకునే వాళ్ళందరూ కూడా జగత్తు సత్యమనే భ్రమంలోనే ఉంటారు కాబట్టి జగత్తులో మార్పు రావాలి అని అనుకునేవాడు ప్రతివారు కూడా జగత్తు గురించి ఆలోచించటం తగ్గించి తన చేసి తాను శోధన చేసుకుని ఆత్మావలోకనం చేసుకుని తన ఎందు ఏమో కొన్ని మార్పులు రావడం ఆవశ్యకము అని గుర్తించి ఆ చేతనలో ఆ మార్పుని తెచ్చుకున్నట్లయితే తెచ్చుకున్న తరువాత జగత్తు చూస్తే జగత్తు అంతా బాగానే ఉంది దీంట్లో ఏ మార్పు అక్కరలేదు నా తరఫు నుంచి ఏ మార్పు అక్కరలేదు అనే నిశ్చయంగా ఉంది ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా ఒక సంబంధం మానవీయ సంబంధం మనం ఏమనుకుంటాము అవతల వ్యక్తి మారాలి అని మనం అనుకుంటున్నాం అవతల వ్యక్తి మారక్కలేదు నువ్వు మారితే నువ్వు మారు నువ్వు మారి అప్పుడు అవతల వ్యక్తి చేసి చూకొక విషయం స్పష్టమైపోతుంది అవతల వ్యక్తి ఏమీ మారక్కలేదు అని అని స్పష్టం అన్ని నివేషన్స్ అలాగే ఉంటాయి జగత్తుతో ఉండే రివేషన్ కూడా అలాగే ఉంటాయి ఈ జగత్తు బాగోలేదు ఇది మారాలి నువ్వు మారు మీ చేతనలో మార్పు తెచ్చుకో తెచ్చుకుని ఆ తర్వాత జగత్తుకేసి చూడు నీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది జగత్తు మారన కథ లేదు మారాల్సిందేమీ లేదు మారాల్సింది మన మనస్సు కాబట్టి జగత్తుని విఫారం చేస్తాను అనే దృష్టికోణం కూడా జగత్ సత్యత్వ భ్రాంతిలో అంతర్గతమైన దాన్ని మరి కాదు జగత్తు ఎక్కడ ఉన్నది ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించడం జగత్తు యొక్క లోకస్టేజ్ దాని యొక్క అనుష్ఠానం అది ఎక్కడ ఉన్నది అన్నది ఒకటి గమనించటం ఇప్పుడు మీరు చూడండి ఓ మహాత్ముడు అన్నాడు కెమెరా తపస్ని చూస్తుంది తప్ప బయట చూడము అన్నాడు కెమెరా దేన్ని షటర్స్ షటర్స్ అంటారా షటర్స్ చూస్తుంది తప్ప బయట ఉన్నదాన్ని చూస్తున్నా ఇప్పుడు అతని ఘటం ఉన్నది కెమెరా ఘటాన్ని చూస్తుందా షటర్స్ షటర్స్ షటర్స్ రికార్డు చేస్తుంది షటర్స్ దాటి కెమెరా చూడలేదు అవునా మీ కన్ను కెమెరా ఒకటిది మీరు కన్నుతో మీద పడిన ఇమేజ్ని చూస్తారా బయట ఉన్నదాన్ని చూస్తారా రెనా మీద పడిన ఏజ్ లేదా బయట ఉన్నదాన్ని మీరు ఎప్పుడు చూడరు మీరు ఒక జీవిత కాలంలో బయట ఉన్నదాని ఎగడు చూడవు మీరు ఎప్పుడైనా అర్థం అంటే బయట మీరు ఒక జీవిత కాలంలో బయట ఉన్నదాని చూడరు మొత్తం జీవితకాలంలో మీరు మీ కనుపాపపై పడ్డ లేకపోతే రిలీనా మీద పడ్డ ఇమేజెస్ ను మాత్రమే చూస్తారు మీకు ఎప్పటి జగత్తు ఎక్కడ ఉన్నది మీ చూపు నందు గలదు మీ బయట ఉన్నది జగత్తు కాదు జగత్తు బయట ఉన్నది కాదు మీ లోపల మీ చూపులో మీ మనస్సు యొక్క చలనంలో మాత్రమే అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు జగత్సత్వం భ్రాంతి బలంతుంది జగసే భ్రాంతి ఉన్నది ఇప్పుడు వారు శత్రువు అని మీరు అన్నారనుకోండి ఎందుకు శత్రువు వస్తున్నాడు వాటి శత్రువు కనపడుతున్నాడు అని నేను అన్నారనుకోండి ఆ శత్రువు మీరు చూసే శత్రువు బయట ఉంటాడు మీరు ఆ దుర్ధమే శత్రువుని పై బయటికి అధ్యాపం చేసేసి చూస్తాం కాబట్టి ఎగత్తనే దేవుడు వచ్చినవి బయట ఉన్నది కాదు బయట ఏది ఉన్నదో అది ఉండదు మీకు అనుభవానికి వచ్చేది ఎగత్తని మీరు బయట ఉన్నదని మీరు అది బయట ఉన్నది కాదు అది కేవలము ఇంద్రియముడు మనస్సునందు మాత్రమే గలను అంటే వాట్ యు కాల్ వరల్డ్ యూస్ బట్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ వర్డ్ అంతే అంటే జగద్భావన జగత్తును నేను భావించుక వేదిగల అదే జగత్ దానికే జగత్ అంటే దానికంటే భాష్యము స్వతంత్రముగా సమంతతంగా నిలిచి ఉంటే జగత్ అనేది ఏది లేదు మరి అయితే జగత్ అని నేను అనుకునేది నా భావన మాత్రమే అయినట్లయితే మరి బయట ఉన్నది ఏది బ్రహ్మ సర్వం కలియుదం బ్రహ్మ అది నిషేధవాక్యం సర్వం కలియుగం ఏదైతే అనేకముగా భావిస్తూ ఉన్నదో అది భావన మాత్రమే అది యథార్థము కాదు అక్కడ ఉన్నది బ్రహ్మ మాత్రం ఆరు గంటల దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శ్లోకాన్ని మనం పూర్తి చేసే అద్వితీయం బ్రహ్మత్వే భయం అఖిలం అఖిలం జగతి వాది రూపేణం ఇక్కడ అఖిలం జగతి నొప్పు పుస్తకం చేస్తారు కాబట్టి అయముని వాటితో గడుపుకోవడము అయం ఉండిందం అయం స్వప్న స్వప్న ఓకే అలా గడుపుకోవాలి అఖిలం సకలమైన జగత్ జగత్తు అద్వితీయ బ్రహ్మతత్వే రెండవది లేని పరమాత్మతూ అయం ఈ స్వప్న కల మాత్రమే మీరు జగత్తు జగత్తున్నారు అది జగత్తంతా కూడా మీకు అనుభవానికి వస్తున్నది కల మాత్రమే అయితే అనుభవానికి రావాల్సే కూడా మెరుగు ఉండాలి మెరుగు చేయ ప్రకాశం ఉండాలి ఆ చైతన్య ప్రకాశమే బ్రహ్మ అది ఆత్మ అది పెద్దమది నేను ఈ జగత్ కళానుభవానికి సో చూసిన ఈశీవాడి రూపేణ ఈ శుభవు జీవులు జగ వస్తువులు చేతనాత్మకం అజం జగత్ అగత్తు అద్వితీయ బ్రహ్మతత్వే ద్వంద్వలే పరమాత్మతముగండు య స్వప్న కలమాత్మే దీయబ్రహ్మతత్వే స్వప్నోయత్వాదితనాచేతనా vandamaya vishyamaya yomam ayeya ishvaradeva kaumaya yadakalpitave saumaya ayeya kalpitave ucham samam prakalpitam che è politica un buon corpo in forma in forma in forma politica è una sfida ogni amada e ogni aveva qualsiasi ogni sarà un istante